శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చేతమైన శ్రీ వేదాంత పంచదశి పంచమహాభూత వివేక మనబడు ద్వితీయ ప్రకరణంలో నలభై తొమ్మిదవ శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము అనిర్వచనీయము అనే దాని మీద పండిత్ పీతాంబర్జీ విస్తారంగా టిప్పణమిచ్చి చెప్పినాడు కదా అందులో మనము సత్ అవర్ అసత్ సే విలక్షణ మాయాక స్వరూపు హై ఇంతవరకు తెలుసుకున్నాం మాయా అంటే అనిర్వచనీయం ఉంది అంటే సత్ అని నిర్వచించి చెప్పడానికి రాదు అసత్ అని నిర్వచించి చెప్పడానికి రాదు సత్ కంటే విలక్షణము అసత్ కంటే విలక్షణమున్నది సత్సత్ విలక్షణం అనిర్వచనీయం మాయా అని ఈ విధంగా లక్షణం చేస్తూ వచ్చాడు దీని మీద శంక ఇహా యహ శంక హై ఇక్కడ ఈ విధంగా శంక ఉంది అని చెప్తున్నాడు వినండి సతసే విలక్షణ అసతహే కాకు అసత్సే విలక్షణ కహనా విరుద్ధహే సలసత్ విలక్షణం అనిర్వచనీయమని చెప్పినాడు కదా అంటే సత్కంటే విలక్షణము అసత్ కంటే ఇప్పుడు మనం సత్కంటే విలక్షణం అని చెప్పాము అనుకోండి ఉంటుంది అసత్యం ఉంటుంది కదా మళ్ళీ దానికి అసత్ విలక్షణం చెప్పాడు మళ్ళా సద్విలక్షణము అసద్విలక్షణం అన్నాడు సద్విలక్షణం అన్నప్పుడే అసద్పమైంది అసద్వం అయిన తర్వాత మళ్ళీ దాన్నే అసద్విలక్షణం అని అంటే విరోధం కదా విరుద్ధం ఉన్నది తైసే అసత్సే విలక్షణం సతహే ఒకవేళ అసద్విలక్షణం అన్నాడు అనుకోండి అసద్విలక్షణం దేవుంటుంది సత్ ఉంటుంది मल्ली दाखिल सद विलक्षणमन चपनालमन चपना सदक्षण असत्टी मल्ली दाने असद विलक्षण चपूट विरोधम असद विलक्षण सत्म का मलि दाने सद्वीलमन चपट विरुद्धमी शंका जस्तु सत्यल कहना विरोधा सेलक्षण कहने कुछ भी मा का स्वरूप सिद्ध होवे नही ఇప్పుడు సదసద్విలక్షణం అని చెప్తే అది దాని స్వరూపమే సిద్ధి కాకుండా పోతుంది సద్విలక్షణం అని అంటే అసత్తు మళ్ళీ అసద్విలక్షణం అన్నావు అసత్విలక్షణం అంటే సత్తు మళ్ళీ సద్విలక్షణం అసలు ఏం సిద్ధమైంది అక్కడ అసలు మాయ యొక్క స్వరూపమే సిద్ధి కాకుండా పోతుంది ఒకవేళ మాయనే సిద్ధించకుంటే తీసు విన్నా జ్ఞాన ప్రపంచ సిద్ధు అవే ఈ ప్రపంచానికి కారణమంతా మాయా మరి మాయనే సిద్ధి కాకపోతే ఆ మాయ యొక్క కార్యం ప్రపంచం కూడా లేకుండా పోతుంది యాతే జ్ఞానాధికకి వ్యర్థత ఊవేగి అప్పుడు జ్ఞానాన్ని సంపాదించుకొని మాయను నివృత్తి చేసుకోవాలి మాయా కార్యాన్ని మిత్రత్వ నిశ్చయం చెయ్యాలి అనేటువంటి చెప్పే శాస్త్రము ఏదైతే ఉందో జ్ఞానాదులు ఇవన్నీ కూడా వ్యర్థమే పోతాయి యాశంకా ఏ సమాధాన హే ఈ శంకకు ఈ విధంగా సమాధానం చెప్పబడుతుంది జాగ్రత్తగా వినండి ఇహ సత్సే విలక్షణ శబ్దర్ అసత్ వివక్షిత్ కహనే కు ఇచ్చి వివక్ష దేనికంటారు వక్తురిచ్ఛ వివక్ష అంటే చెప్పదలుచుకున్నటువంటి వక్త యొక్క అభిప్రాయానికి వివక్ష అంటారు అయితే ఇక్కడ సత్సే విలక్షణ్ అని చెప్పాము అప్పుడు ఆ సద్విలక్షణమనే శబ్దానికి అసత్తు అని పూర్వపక్ష అర్థం చేశాడు అది వివక్షితం లేదు ఇక్కడ మనకు కింద త్రికాల అబాధ్యు జో సత్ హే తిస్తే విలక్షణ జో బాధ యోగ్యు సో సత్సే విలక్షణ శబ్దహే సద్విలక్షణం అంటే అసత్ అని చెప్పడం తాత్పర్యం కాదు అసత్ చెప్పే వివక్ష లేదు మరే మనగా సత్ అనే లక్షణం ఏమిటో తెలుసుకో సత్ అంటే దేనికంటారు కైకాలిక అబాధ్యత్వం సత్యత్వం బాధరాహిత్యం సత్యత్వం సద్విలక్షణం అంటే బాధయోగ్యము అని చెప్పినట్లయింది ఇట్లా అర్థం చెయ్యాలి ఇది వివక్షితం ఉంది ఇక్కడ సద్విలక్షణం అనే శబ్దం అని వివక్ష ఉంది అట్లే అవురు అసత్స విలక్షణ శబ్దకా సత్వివక్షిత అసత్సే విలక్షణ్ అని కూడా అనిరోచన లక్షణంలో చెప్పాము కదా మరి అసద్విలక్షణం అంటే దానికి అర్థం ఏమిటి అంటే సత్ వివక్షితం కాదు మరే మనగా కింద అసత్ జో నిస్వరూపు అంటే శూన్య హిస్తే విలక్షన్ జో స్వరూపవాన్ సో అసత్ సే విలక్షణ శబ్దకా అర్థ హే అసద్విలక్షణం అంటే ఏమిటి అసత్ యొక్క లక్షణం తెలుసుకోండి అసత్ అంటే స్వరూపహీనుకు అసత్ కయ్యే హై లేదా నిస్వరూపుకు అసత్ కయ్యే అని మనం చెప్పుకుంటాం ఇది అసత్ యొక్క లక్షణం అసద్ విలక్షణం అంటే ఆ లక్షణాన్ని గుర్తులో పెట్టుకొని దానికి విలక్షణంగా అర్థం చేయాలి అంటే అసత్ శబ్దానికి స్వరూపహీనము అని అర్థము మరి అసద్ విలక్షణం అంటే స్వరూపవాన్ అని అర్థం ఇట్లా తెలుసుకోవాలి కాబట్టి ఇప్పుడు సద్విలక్షణం అంటే బాధ యోగ్యం బాధ అంటే దేనికంటారు మిత్యత్వ నిశ్చయం అంటే మిత్యత్వ నిశ్చయం చేయుటకు యోగ్యమైనటువంటిది సద్విలక్షణము మరి అసద్విలక్షణం అంటే స్వరూపవాన్ అంటే ఆకార వాన్ జో వస్తు విలక్షన్ కయే హై తాహీకు అనిర్వచనీయ బి కయే హై తెలిసిందా ఇప్పుడు సదసద్ విలక్షణం అనిర్వచనీయం చెప్తే సద్విలక్షణం అంటే అసత్ కాదు బాధ యోగ్యం అసద్విలక్షణం అంటే సత్తు కాదు మరేమనగా స్వరూపవాన్ అందుకని బాధ యోగ్యము మరియు స్వరూపము గలది ఏదో అది సదసద్ విలక్షణం కనబడుతుంది దానికే అనిర్వచనీయము అని అంటాము ఇసి రీతి సే మాయాకే కార్య ఆకాశాది వ్యవహారిక వస్తు మరియు రజ్జు సర్పాధికు प्राभा सारे बाध योग्य स्वरूपवाणि अवचनीय शब्द का अर्थ ई अर्वचनीय पदार्थ उन्ना माया कार्य आकाशाद प्रपंच प्रपंचम स्वप्न प्रपंच मैं एक् मन को రజుసర్పము సుక్తి రజితము మృగజలము ఇత్యాది భ్రాంతి స్థలాలలో ప్రాతిభాషిక వస్తువులు కనపడతాయో వాటి అందు కూడా ఈ లక్షణము అన్వయిస్తుంది ఏమిటి అది బాలయోగ్యము స్వరూపవాన్ అనేది ఇది సలసద్ విలక్షణం అనిర్వచనీయం పదానికి లక్షణము అని ఈ విధంగా అనిర్వచనీయ శబ్దక అర్థ్ ఈ విధంగా అనిర్వచనీయం అంటే ఏమిటో తెలుసుకున్నాం ఇప్పుడు ఐదు వందల అంకం చూడండి అస్మిన అర్థే శృతిం ప్రమాణయతి ఈ మాయా అనిర్వచనీయం ఉన్నది అని ఇంతకు పూర్వం చెప్పుకుంటూ వచ్చాం కదా ఈ మాయ అనిర్వచనీయం ఉన్నది అనుటలో ప్రమాణాన్ని ఉదాహరణగా ఇస్తున్నాడు ప్రమాణం ఇస్తున్నాడు నాసదీయ సూక్తము అని ఋగ్వేదంలో ఉంది అందులో ఉంది ఈ ప్రమాణం నాసదా సదాసేత్ తదనీ సద్యోగ తమసత్వం స్వతేదనాత్ తమ ఆశీ తమసా గూఢమగ్రే అని అంటూ నాసదీయ సూక్తంలో ఈ తమస్సు తమస్సు శబ్దం చేత ఇక్కడ మాయా అని తెలుసుకోవాలి ఆ మాయ ఎట్లా ఉండేది అది సత్తు కాదు మరి అసత్తు కూడా కాదు అని వైదిక ప్రమాణం చెప్తుంది అంటే సదసద్ విలక్షణం అనిర్వచనీయం అనుటలో ఈ నాసదీయ సూక్తము ప్రమాణముగా ఉంది అనంటూ నా సదాసీత్ సదాసి తదానీ తదానీ అనంటే ప్రళయకాలంలో సృష్టి ఉత్పత్తి కంటే పూర్వకాలంలో తమస్సు అజ్ఞానం లేదా ఈ మాయ సత్కంటే విలక్షణము అసత్ కంటే విలక్షణమున్నది అనిర్వచనీయం ఉన్నది అని మనకు నాసదీయ సూక్తము చెతుంది ఆ శృతిలో తమ ఆ అనే శబ్దం ఉంది కదా ఆ అంటే ఉండేను అంటే అసభువి ఉనికిని బోధించినట్లయింది అస్తిత్వాన్ని బోధించినట్లయింది అంటే తమస్సు యొక్క అస్తిత్వం చెప్పినట్లయింది తమస్సు ఉండే అస్తిత్వం అంటే ఉనికి సత్తా మరి ఆ తమస్సుకు సత్తను చెప్పినట్లయింది కదా మరి ఆ దానికి ఏ విధంగా చెప్పినట్లయింది అని శంక కలిగింది తమ థ ఇసు శృతి వచనకరి అజ్ఞానక సత్పణ కైజ కయే అజ్ఞానానికి అస్తిత్వాన్ని ఆశీతనంటూ సత్తును ఎట్లా బోధించారు అని అంటే అప్పుడు ఉత్తరార్థంలో చెప్పినాడు సద్యోగా తమసత్వం తమసుకు ఏదైతే సత్వం చెప్పబడిందో అది సద్యోగాత్ అంటే స్వతంత్రంగా దానికి సత్వం లేదు అధిష్టానమైనటువంటి బ్రహ్మం యొక్క సత్వమును దాని ఎందు ఆరోపించి ఆ తమస్సుకు సత్వం చెప్పడం జరిగింది దానికి స్వతంత్ర సత్త లేదు బ్రహ్మ నందు కల్పితంగా ఉంది అని చెప్పినట్లు అయింది అంటే ఏ సంబంధం చేత ఉంది బ్రహ్మవ్ నందు సంయోగ సంబంధం చేత ఉందా సమవాయ సంబంధం చేత ఉందా తాగాత్మిక సంబంధం చేత ఉందా ఏ సంబంధం అని కల్పిత తాదాత్మక సంబంధం చేత ఉంది నా స్వతహ త నిషేధనాలు స్వతహాగా దానికి అస్తిత్వం లేదు స్వాతంత్ర్యం లేదు ఎందుకు దానికి స్వతంత్ర సత్తా లేదనంటూ నా సదాసి అనంటూ అక్కడే మంత్రంలోనే చెప్పింది నో సదాసి నా సదాసిత్ అందువల్ల మాయా చలసద్ విలక్షణం ఉంది అనంటూ దానికి స్వతంత్ర సత్తా లేదు అని అంటూ కూడా రుగ్వేద సంహితలోని నాసదీయ సూక్తం ప్రమాణముగా ఉంది టీకా ఐదు వందల రెండవ అంకం తమ ఆసిత్ తమసా గూడమగ్రే ఇత్యాది శృతి ప్రమాణం ఇత్య తమ ఆసిత్ తమసా గూడమగ్రే అనేటువంటి నాసదీయ సూక్తం ఏదైతే ఉందో ఇది ఇక్కడ అనిర్వచనీయం ఉంది అని ప్రమాణం ఉంది తమ అంటే మాయా అని తెలుసుకోవాలి ఇక్కడ తరిహి తమ ఆసీద్ ఇది కతం సత్వం ఉచతే అత ఆహా మరి తమ ఆసీత్ అనంటూ తమస్సుకు అస్తిత్వాన్ని సత్వాన్ని చెప్పారు ఏ అవిప్రయం చేత అంటే సద్యోగా కల్పిత్య సంబంధం చేత ఉన్నందువలన అధిష్టానం యొక్క సత్వము ఆ తమస్సులకు ఆరోపించబడి తమ ఆసీద్ అని ఈ విధంగా చెప్పబడింది కానీ స్వతంత్రంగా ఆ తమస్సుకు లేదా మాయకు సత్తా అనేది లేదు ఎందుకు దానికి స్వతంత్ర సత్తా లేదు కుత ఆహా అంటే తన నిషేధనాత్ ఆ లోనే నా సదాసీ అని అంటూ సత్తు కాదు అని సత్తును నిషేధం చేయడం జరిగింది ఫలితం ఆహా అని అంటూ చెప్తున్నాడు ఇక్కడ టిప్పన్లు ఉన్నాయి చూడండి కల్పిత తాదాత్మ సంబంధము చెప్పబడింది కదా సద్ అంటే సద్వస్తువుతో ఈ మాయారూప తమస్సునకు ఏం సంబంధం అంటే కల్పిత తాదాత్మక సంబంధం ఉన్నది ఆ సంబంధం చేత అధిష్టానం యొక్క సత్వమును మాయందు ఆరోపించి చెప్పడం అయింది కల్పిత తాదాత్మిక సంబంధం అంటే ఏమిటి దాని మీద టిప్పణం ఇచ్చాడు చూడండి అసలు ఒక్కొక్క టిప్పణము రత్నాలు ఉన్నాయి ఇక్కడ పండిత్ పీతాంబర్జీ చాలా వివేకంతో ముముక్షలకు ఏ విధంగా కూడా ఏ శబ్దం పట్ల కూడా సంశయం ఉండకూడదు అని అంటూ ఒక్క శబ్దాన్ని కూడా వదలకుండా ప్రతి దానికి కూడా ఎక్కడెక్కడైతే కఠిన శబ్దాలు వస్తాయో వాటి అన్నిటికీ ఇచ్చి చెప్తూ పోతున్నాడు అందుకని చాలా అద్భుతమైనటువంటి గ్రంథం పండిత్ పీతాంబర్జీ యొక్క ఈ పంచదర్శి ఇంతేకాదు ఆయన గ్రంథాలు ఏవి కూడా రత్నాలు లాంటి ముముక్షలకు అవి అమృతతుల్యం చాలా ఆదరణీయమైనటువంటి అందుకని ఒక్క టిప్పును కూడా వదలడానికి లేదు చాలా అద్భుతమైనటువంటి టిప్పలు ఉన్నాయి చూడండి కల్పిత తార సంబంధం అంటే ఏమిటి అది చెప్తున్నాడు చూడండి సంయోగ సంబంధం చెప్పాలంటే ఎక్కడ చెప్తాము చెప్పండి దో ద్రవ్యకా సంయోగ హోవే హయ్ ద్రవ్యోరేవ సంయోగ ద్రవ్యముల ఎందే సంయోగం చెప్పబడుతుంది దో ద్రవ్యో అంటే గుణికే ఆశ్రయ వస్తుని కాహి సంయోగ సంబంధం హోవే హయ్ ద్రవ్యం అంటే దేనికంటారు ఆ ద్రవ్యం యొక్క లక్షణం చెప్పుకుంటూ సంయోగం చెప్తున్నారు చూడండి దో ద్రవ్యో ద్రవ్యం అంటే దేనికంటారు గుణాశ్రయో ద్రవ్య గుణమునకు లేదా క్రియకు ఏది ఆశ్రయమో అది ద్రవ్యం అటువంటి రెండు ద్రవ్యాలలో సంయోగ సంబంధం ఉంటుంది దేఖో ఎక్సౌ త్రయాన్నవ్ టిప్పణు విషయం నూట తొంభై విస్తారంగా టిప్పణు ఉంది సంయోగ సంబంధం అంటే దేనికంటారు సమయా సంబంధం అంటే దేనికంటారు ద్రవ్యం దేనికంటారు జాతి దేనికంటారు క్రియా దేనికంటారు విస్తారంగా ప్రతిపాదన చేయబడింది అక్కడ మేము చెప్తూ వచ్చాము రెండు ద్రవ్యాలదే సంయోగం అవుతుంది అని జాతే బ్రహ్మ నిర్గుణహే అవును మాయ సత్వాది గుణ స్వరూపు హే గుణక ఆశ్రయ నే చూడు ఇక్కడ ఎవరికి సంబంధం చెప్తున్నాము బ్రహ్మకు మాయకు సంబంధం చెప్తున్నాం మరి సంయోగ సంబంధం చెబుదాము అంటే కుదరదు ఎందు కుదరదు బ్రహ్మం అయితే నిర్గుణం ఉన్నది నిర్గుణం నిష్క్రీయం సుశాంతం నిరవర్యం నిరంజనం సాక్షి చేత కేవలం నిర్గుణస్థ అన్నటు శ్వేతశ్వేత రూపనిషత్వం ఆరు ఈ విధంగా మనకు శృతుల్లో స్మృతుల్లో బ్రహ్మం నిర్గుణము చెప్పబడుతుంది మరియు మాయ అది కూడా నిర్గుణమే ఉన్నది అది కూడా ద్రవ్యం కాదు ఈ మాయ కూడా గుణములకు ఆశ్రయము కాదు మాయలో మూడు గుణాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా సత్వగుణము రజో గుణం తమో గుణం మూడు గుణాలు ఉన్నాయి మాయలో అన్నప్పుడు మరి మాయ గుణాలకు ఆశ్రయం అని చెప్పినట్లు కదా అంటే ఆ గుణాలకు ఆశ్రయము కాదు మరే మనగా మాయ సత్వాది గుణ స్వరూపు హయ్ అని చెప్పినాడు ఆశ్రయం అన్నప్పుడు ఆశ్రయ ఆశ్రిత భావము ఆధార ఆదే భావం ఉంటది అక్కడ భేదం ఉంటది ఇప్పుడు కుండే బదరహ అన్నాం అనుకోండి కుండలో బదిరికాయలు ఉన్నాయి బదిరికాయలు అంటే రేగు పండ్లు అంటాము కదా మనం బోరకాయలు అంటారు మీరు మరాఠలో కుండ ఆశ్రయమైంది ఆశ్రయితము బదిరి ఫలములైనాయి ఆశ్రయ ఆశ్రయ భావం రెండు వేరు ఉంటాయి అట్లా మాయలో మూడు గుణాలు ఉన్నాయి ఆ మాయ ఆశ్రయం ఉన్నది గుణాలు ఆశ్రయిస్తము అని చెప్పినట్లయితే మాయ భిన్నంగా గుణాలు ఉన్నాయని చెప్పినట్లయితే అది అట్ల లేదు త్రిగుణాత్మకం అంటే మూడు గుణాల స్వరూపమున్నది అది మూడు గుణాలకు ఆశ్రయం కాదు పరి ద్రవ్యం ఎట్లా ఉంటది గుణాలకు ఆశ్రయం ఉండాలి అది ద్రవ్యం ఇప్పుడు మరి మాయకు ద్రవ్యం చెప్పండి మాయకు ద్రవ్యము చెప్పడానికి రాదు ఎందుకు గుణాలకు ఆశ్రయం కాదు గుణాల స్వరూపమై ఉంది మాయా అందుకని మాయా ద్రవ్యము కాదు ఇటు బ్రహ్మం అయితే నిర్గుణం అది కూడా ద్రవ్యం కాదు మరి రెండు ద్రవ్యాల్లోనే సంయోగ సంబంధం కుదురుతుంది గుణానికి ఆశ్రయి నహితే బ్రహ్మ ఓరు మాయా ద్రవ్యం నహి ఇటు బ్రహ్మము ద్రవ్యము కాదు మాయ కూడా ద్రవ్యం కాదు తాత సంయోగ సంబంధం బి అందుకని మాయ బ్రహ్మలకు సంయోగ సంబంధం కుదరదు సరే సమోహ సంబంధం చెప్పుదాం స్వామీజీ బ్రహ్మ మాయలకు అని అంటే అది కుదరదు ఎందుకు అని అంటే సమహా సంబంధం ఎక్కడ చెప్తారు నై యాకులు గుణగుణీకా జాతి వ్యక్తిక క్రియాక్రియ వాణ ఉపాదాన కారణవరు కారిక సమూహ సంబంధం ఓవే హణగు జాతి వ్యక్తికి క్రియాక్రియ వాణుకు ఉపాదాన కారణము మరియు కార్యానికి సమవాయ సంబంధం ఉంటుంది సమవాయ సంబంధం అంటే నిత్య సంబంధం అంటే అయుతసిద్ధ సంబంధం విడదీయరాని సంబంధం గుణం గుణిని విడదీయరాదు జాతి వ్యక్తిని విడదీయరాదు క్రియాక్రియ వాన్ని విడదీయరాదు ఉపాదాన కారణం నుండి కార్యాన్ని వేరు చేస్తావా గుండలో ఏమున్నది మట్టి ఏన్నది కదా ఆ మట్టిని కుండ నుంచి వేరు చేస్తావా చేయడానికి ఎందుకు సమయాయ సంబంధం ఉన్నది నిత్య సంబంధం ఉన్నది విడదీయరాని సంబంధం ఉన్నది ఈ నాలుగు చోట్ల समय संबंधों से जम्म और माया का परस्पर गुण गुनी भाव जैति व्यक्ति भाव क्रियावाणा क्रिया और कारण कार्य भाव नही ब्रह्म और माया का समय संबंध भी बने नही ब्रह्म माया कोण गुणी भाव उदा क्रिया क्रियावाण भाव उण भाव उप ఇందులో ఏది గుణి ఏది గుణం చెప్పు బ్రహ్మం గుణము మాయా గుణి అంటావా లేదా మాయా గుణము బ్రహ్మం గుణి అంటావా గుణగుని భావం ఉందా వీటిలో లేదు మరి జాతి వ్యక్తి ఆ భావం లేదు క్రియాక్రియ వాన్ భావం లేదు ఉపాదన కారణము కార్యభావం అంటే కారణ కార్యభావం లేదు తాత బ్రహ్మ మాయాక సమవాయ సంబంధి బెండవది కూడా కుదరలేదు అవరు మూడవది స్వరూప సంబంధిక నా తాదాత్మహే జాతే బ్రహ్మవారు మాయా పరస్పర విలక్షణ హే తాత తాజాత్మ సంబంధం బి బహి స్వరూప సంబంధం అంటే తాజాత్మ సంబంధం ఏ వస్తువు కూడా తన ఎందు తనకు తాజాత్మ సంబంధం స్వరూప సంబంధం ఉంటది తన చేత తన అభిన్నమై ఉంటది తన చేత తనకు స్వరూప సంబంధం ఉంటుంది మాయా మరి బ్రహ్మములు పరస్పర విలక్షణ పదార్థాలు కాబట్టి ఇక్కడ తాజాత్మ సంబంధం చెప్పడానికి రాదు లేదా తాదాత్మానికి మరొక రకంగా కూడా చెప్పబడింది అక్కడే నూట తొంభై మూడో త్రిప్లో అతవ జుణగుణ ఆది విషయ నయ్యాయి సమవాయ మాంతే హే తహా వేదాంత మతమే తమకహ్ ఎక్కడైతే నై్యాయకులు సమయాయ సంబంధం చెప్తారో నాలుగు చోట్ల చెప్పుకుంటూ వచ్చాం కదా ఆ సమవాయ సంబంధానికే వేదాంతంలో తాదాత్మ సంబంధము అని స్వీకరించబడింది ఆ విధంగా తాదాత్మ అని చెప్పినా గానీ కుదరదు ఎందుకు సమవాయ సంబంధమే తాదాత్మం అందువల్ల ఈ విధంగా విచారం చేసినా కూడా తాదాత్మ్యం అనేది లేదు ఎక్కడ బ్రహ్మ మాయలకు యాతే సమవాయిక నిషేధితే హీ తాదాత్మిక నిషేధ సమవాయాన్ని ఎప్పుడైతే నిషేధం దాని చేతనే తారాత్వ సంబంధం కూడా బ్రహ్మ మాయలకు లేదు అని చెప్పినట్లు అయింది ఇక ఏదో సంబంధం చెప్పాలి కదా మరి ఈ జగత్తు గాని మాయ కానీ స్వతంత్ర సత్త లేదు కదా వీటికి ఈ మాయ కాని మాయా కార్యం కానీ బ్రహ్మని ఆశ్రయించుకునే బ్రహ్మనందే ఉన్నాయి మరి బ్రహ్మనందే ఉన్నాయని అంటే ఏదో సంబంధం చెప్పాలి కదా సంబంధం చెప్పకుండా బ్రహ్మోనందు అని ఎట్లా చెప్పగలవు ఇప్పుడు ఆశ్రమంలో కూర్చున్నారు మీరు ఇప్పుడు ఆశ్రమానికి మీకు ఏదో సంబంధం చెప్పాలా లేదా సంబంధం చెప్పకుండా ఆశ్రమంలో ఉండేది సంభవించదు అంటే శరీరం అనేది ఒక ద్రవ్యం ఉన్నది ఆశ్రమం అనేది ఒక ద్రవ్యం ఉన్నది ద్రవ్య ద్రవ్యోహో సంయోగ సంయోగ సంబంధంతో ఉన్నారు మీరు అక్కడ ఆశ్రమంలో అట్లే బ్రహ్మానందు ఈ జగత్ మరి జగత్ కారణమైనటువంటి మాయ కూడా ఉన్నది అన్నప్పుడు ఏ సంబంధంతో ఉంది చెప్పాలి కదా అంటే మరి సంబంధం చెప్దామంటే బ్రహ్మము నాకు ఏ సంబంధం లేదు అసంగోయం పురుష అసంగో నహిసర్జతే అని శృతి చెప్తోంది మరి ఏం సంబంధం చెప్పాలి ఇప్పుడు శృతి విసే బ్రహ్మకి అసంగతాకే ప్రతిపాదనతే మాయ ఎవరు వాస్తవ సంబంధం బని నహి శృతి ఎందు అసంగోయం పురుష అని చెప్పినందువల్ల వాస్తవ సంబంధం లేదు బ్రహ్మము మాయతో గాని మాయా కార్యంతో గాని వాస్తవ సంబంధము లేదు మరి ఏం సంబంధం చెప్తారు సంయోగము చెప్పడానికి రాదు సమవాయము చెప్పడానికి రాదు మరి ఏం సంబంధం చెప్తారు అంటే ఎంతో ఆకాశం ఎవరు నీళ్ళ తాకే సంబంధకే నాయి నైల్యం కనపడుతుంది నీల రంగు కనపడుతుంది ఆ నీల రంగు ఆకాశంందు ఎట్లా ఉన్నది అంటే కల్పితం ఉన్నది ఆకాశానికి రూపం ఉందా బాబా నీల రూపం ఉందా నీల రూపం కాదు ఏ రూపం కూడా లేదు కానీ నీల రంగు ఉంది మరి ఏం సంబంధంతో ఉన్నది అని అంటే కల్పిత తాదాత్మ సంబంధం అని చెప్పాలి అట్లే బ్రహ్మ మాయాక కల్పిత అంటే ఆధ్యాత్మిక తాదాత్మ సంబంధం మాన్యాహే బ్రహ్మకో మాయకు మాయా కార్యానికి కాని బ్రహ్మతో ఏం సంబంధం అంటే కల్పిత తాదాత్మ సంబంధం ఉంది తాహీకు అనిర్వచనీయ తాదాత్మ విహత్యహ్ అనిర్వచనీయ తాదాత్మ అని కూడా అంటారు అయితే సమష్టిష్టి ప్రపంచబి ఎహి సంబంధం మానేహి ఎట్లా మాయకు బ్రహ్మవునకు కల్పిత తాదాత్మము లేదా అనిర్వచనీయ తాదాత్మ సంబంధం చెప్పబడిందో అదే విధంగా మాయాకార్యమైనటువంటి ఆకాశాది ప్రపంచము వ్యష్టి ప్రపంచం కావచ్చు సమష్టి ప్రపంచం కావచ్చు ఈ సంపూర్ణ కార్యజాతం అంతా కూడా బ్రహ్మవునందు ఈ కల్పిత తాదత్మ సంబంధం చేతనే ఉంది అని స్వీకరించబడింది సరే ఇప్పుడు విషయంలోకి రండి ఫలితమాహ ఈ విధంగా దాని ప్రయోజనం ఇంత ఇంతసేపు మాయ యొక్క లక్షణం చేసి నిష్ఠత్వ కార్యగమ్యాన్ని లక్షణం చేసి అది సదసద్ విలక్షణం అని అని చెప్తూ వచ్చాడు ఫలితం ఏమిటి అది చెప్పినాడు శ్లోకం ద్వారా అత ఏ వీతీయత్వం శూన్యవన్న లోతే చైత్ర జీవితం లిఖ్యతే పృథక్ అతహ ఏవా అందుకని ఈ మాయ సలసద్ విలక్షణము అని చెప్పడం చేత బ్రహ్మముతో అత్యంత అభిన్నమున్నదని కూడా చెప్పడానికి రాదు అత్యంత భిన్నమున్నదని కూడా చెప్పడానికి రాదు అందుకే కదా సలసద్ విలక్షణం అని రోచనీయమని చెప్పినాము అంటే ఈ విధంగా చెప్పడంలో అది స్వతంత్రంగా లేదు అని చెప్పినట్లయింది బ్రహ్మను విడిచి అధిష్టానాన్ని విడిచి మాయ స్వతంత్రంగా ఉందా బాబా స్వతంత్రంగా ఉన్నది అని అంటే సద్వస్తు అయినట్టు బ్రహ్మం ఒకటి మాయా అనేది ఒకటి అన్నప్పుడు ద్వితీయత్వం వస్తుంది ద్వైతాపత్తి వస్తుంది కానీ ద్వైతాపత్తి రాదు ఏ విధంగా శూన్యము ద్వితీయ వస్తువుగా సిద్ధించినందువలన ద్వైతాపత్తి ఏ విధంగా రాలేదో శూన్యం చేత బ్రహ్మవునకు అదే విధంగా మాయకు బ్రహ్మవునకు కూడా ద్వైతాపత్తి రాదు ఎందుకు అంటే దానికి పృథక్ సత్త లేదు పృథక్ అస్తిత్వం లేదు అని ద్వితీయత్వం రాదు అని చెప్పినట్లయింది అంటే ద్వైతాపత్తి రాదు చెప్పినట్లయింది స్వత సత్వం మాయా నాస్తి ఎందువల్లనైతే మాయకు స్వతంత్ర సత్తా లేదో అత శూన్య ఇవ మాయా అపి ద్వితీయత్వం నగణ్యతే అంటే నయే ఆద్రియతే ఇత్యథ విధంగా శూన్యము బ్రహ్మ కంటే పృథగ్గా సిద్ధి కార్యలేదు అందువల్ల శూన్యం చేత బ్రహ్మకు ద్వైతాపత్తి ఏ విధంగా రాలేదో అదేవిధంగా ఈ మాయ చేత కూడా బ్రహ్మమునకు ద్వైతాపత్తి రాదు అది రెండవదిగా స్వీకరించబడదు గణించబడదు లెక్కించబడదు అందువల్ల నా ఆద్రియతే అంటే ద్వైత రూపంలో దీన్ని ఆదరించుటకు యోగ్యము కాదు అని చెప్పినట్లయింది అనృత్య ద్వితీయత్వ అనంగీకారే దృష్టాంత మహా అంటే అనృతం అంటే నిస్వరూపము కాదు వంద్యాసూత్రం లాగా కాదు ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా బాదయోగ్య యోగ్య స్వరూపవాన్ అనిర్వచనీయము ఏదైతే ఉందో దానికి ద్వితీయత్వము ఉండదు పృథక్ పదార్థంగా స్వీకరించబడదు అనే విషయంలో దృష్టాంతం చెప్తున్నాడు న లోక ఇతి అని అంటూ ఉత్తరార్థంలో నా లోకే జీవితం లిఖ్యతే పృథక్ లోకంలో చైత్రుడు అనేటువంటి ఒక పురుషుడు ఉన్నాడు అనుకోండి అతనిలో శక్తి కూడా ఉంది ఇప్పుడు ఆ శక్తి ఏదైతే చైత్రుల్లో ఉందో అది చైత్రుని కంటే పృథగ్గా ఉందా స్వతంత్రంగా ఉందా లేదు కదా ఏ విధంగా మనము అగ్ని యొక్క దృష్టాంతం చెప్పుకునేటప్పుడు అగ్నిలో దాహకత శక్తి ఉంది అది అగ్ని రూపమే కాదు అగ్ని స్వరూపమే కాదని చెప్పుకుంటూ వచ్చాం కదా ఒకవేళ అగ్ని స్వరూపమే అయితే అగ్ని యొక్క శక్తి అని ఈ విధంగా సృష్టి నిర్దేశం చేయడానికి రాదు అదే విధంగా మాయ కూడా బ్రహ్మం కంటే ఆ బ్రహ్మం యొక్క స్వరూపమే కాదు బ్రహ్మం కంటే భిన్నంగా ఉంది ఒకవేళ బ్రహ్మ స్వరూపమే అంటే ఇది పరమాత్మ యొక్క శక్తి అని ఈ విధంగా చెప్పడానికి రాదు మరేమనగా బ్రహ్మం కంటే భిన్నంగానే ఉంది చెప్పినట్లయింది బ్రహ్మం కంటే భిన్నంగా మాయ కాని అగ్ని కంటే భిన్నంగా శక్తి గాని చెప్పినట్లయితే అత్యంత భిన్నమా అట్ల కూడా కాదు స్వతంత్ర సత్తా లేదు అత్యంత భిన్నమైతే ఘటం కంటే పటం ఏ విధంగా అత్యంత భిన్నం ఉన్నదో అట్లా బ్రహ్మం కంటే మాయా అత్యంత భిన్నం ఉండాలి కానీ అట్లా ఉందా బ్రహ్మంని విడిచి లేదు స్వతంత్ర సత్తా లేదు అందువల్ల చైత్రశక్తి చైత్రుని కంటే అత్యంత భిన్నము కాదు అత్యంత అభిన్నము కూడా కాదు మరి ఏమని చెప్పినట్లయింది అంటే భిన్నా భిన్నము సదసద్ విలక్షణము అనిర్వచనీయమని చెప్పినట్లు అయింది నా లోకే చైత్రక్తి ఒ జీవితం లిఖ్యతే పృథక్ ఇప్పుడు చైత్రుడు వేరు చైత్రుని యొక్క శక్తి వేరు అని ఈ విధంగా లోకంలో అనుభవం లేదు ఏ విధంగా ఒక యజమాని దగ్గర చైత్రుడు అనేవాడు సేవ చేస్తున్నాడు ఆ సేవకుడు పనిచేస్తున్నాడు పని చేసేటప్పుడు అతనికి నెలకో వారానికో అది ఒక నియమం ఉంటుంది కదా అతనికి జీతం ఇచ్చేది ఆ పగార అంటారు కదా ఆ పగార ఇచ్చేది నియమం ఉంటుంది అయితే ఇక్కడ ఆ చైత్రునికి పగార వేరే తన శక్తికి పగార వేరే కట్టిస్తారా అక్కడ వాళ్ళు చైత్రుని కంటే భిన్నంగా శక్తి ఉంటే ఆ శక్తితోనే పని చేశాడు కాబట్టి శక్తికి వేరే పగారా చైత్రునికి వేరే పగారా ఇట్లా ఏమైనా లెక్క గడతారా బాబా మృతక్ నలికెతే ృత్గా వ్రాయరు చైత్రునికి జీతం వేరే తన శక్తి యొక్క జీతం వేరే అనే ఈ విధంగా రాయారు కదా ఎందుకు చైత్రునికంటే అత్యంత భిన్నం లేదు శక్తి అనేది మరి అత్యంత భిన్నం లేదంటే ఏమన్నట్టు చైత్రుని అందే ఉన్నది అంటే స్వతంత్ర సత్తా దానికి లేదు అందువల్ల ద్వైతాపత్యు అని యాభై శ్లోకానికి అర్థం తెలుసుకున్నాం నన్ను శక్తి ఆధిక్యే జీవిత ఆధిక్యం దృశ్యతే అత శక్తే ఆపి పృథక్ జీవితత్వం అస్తి ఇది శంకే అంటే మధ్యస్థ ఒక ఆయన అంటాడు శంకర శంకారుడు చూడు శక్తి ఆధిక్యం చేత జీవిత అంటే ఎక్కువగా పని చేశాడు ఎక్కువ పని చేస్తే అతనికి పగారు ఎక్కువ ఇస్తారు ఇప్పుడు మీరే ఉన్నారు లోములు నడుపుతారు మీరు ఒకటే పైలు చేస్తే పగారు తక్కువ పడుతుంది రెండు పైలు చేస్తే పగార ఎక్కువ పడుతుంది జీతం ఎక్కువ వస్తుంది ఎందుకు వచ్చింది మీరు ఎక్కువ పని చేశారు ఎక్కువ పని ఎందుకు చేయగలిగినారు మీరు మీరులో ఎక్కువ శక్తి ఉంది అందుకని శక్తి ఆధిక్యే జీవితాధిక్యం శక్తి అధికం ఉండడం వేతనం కూడా అధికంగా వచ్చేసింది అన్నప్పుడు ఇక్కడ వ్యక్తి కంటే శక్తి భిన్నంగానే ఉన్నట్టుగా తెలియబడుతుంది కదా స్వామీజీ అని శంక చేస్తున్నాడు అత శక్తే హ్యాపీ పృథక్ జీవితత్వం శక్తి కూడా శక్తి వాన్ కంటే పృథక్ సత్తా ఉంది అంటే శక్తివాన్ కంటే శక్తి వేరే ఉంది అట్లే బ్రహ్మం కంటే మాయా కూడా వేరుగానే ఉంది అని స్వీకరించవచ్చు కదా ఎప్పుడైతే వేరుగా ఉంది అని అప్పుడు ద్వైతాపత్తి వస్తుంది ద్వైతాపత్తి వస్తే అదైతే శృతికి హాని ఏర్పడుతుంది అంటే వేదాంత సిద్ధాంతము భంగమైపోతుంది అనే తాత్పర్యంతో ఈ విధంగా శంక చేసినాడు అప్పుడు శ్లోకాన్ని ప్రవృతం చేశాడు యాభై రెండో శ్లోకం శక్త్యాధిక్యం వర్ధతే త్ర వృద్ధి కృత్ నా శక్తి తత్కార్యం యుద్ధకృష్యాధికం తక్తి అధికంగా ఉన్నది అందువల్ల అతనికి జీవితం అంటే జీతం వేతనము అధికంగా వస్తుంది కదా అని అంటే తత్ర వృద్ధి కృత్తు నా శక్తి అన్నాడు సిద్ధాంతి ఆ వేతనం యొక్క వృద్ధి వేతనం యొక్క ఆధిక్యకు ఆధిక్యతకు కారణము శక్తి కాదు కింటూ తత్ కార్యం యుద్ధ కృషి అధికం మరేమనగా శక్తి యొక్క కార్యమైనటువంటి యుద్ధం చేయుట లేదా కృషి వాణిజ్య సేవాదులు చేయుట ఏదైతే ఉందో ఆ శక్తి యొక్క కార్యము వేతన వృద్ధికి కారణము అంతేగాని శక్తి కాదు అంటాడు ఎందుకు ఎక్కువ పని చేశాడు సేవ చేశాడు వేతనం అధికంగా వచ్చింది జీతం అధికంగా వచ్చింది అంతేగాని శక్తి ఆ అధిక వేతనానికి కారణం కాదు అంటాడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి ఒక ఆయనే ఒకటే పైలి చేసినాడు అంటే దినంపూట పని చేశాడు ఒక ఆయన దినంపూట పని చేసిండు రాత్రి పూట కూడా పనిచేసాండు ఇప్పుడు ఇద్దరికి ఒకే తిరిగి పగారు వస్తదా రాదు ఒకనికి తక్కువ వస్తుంది ఒకనికి ఎక్కువ వస్తుంది మరి ఎక్కువ వానికి ఈ వేతనం అధిక్యత ఎందుకు వచ్చినట్టు శక్తి కారణం అంటావా కాదు ఎందుకు ఆ దినం పూట చేసిన వాళ్ళు శక్తి గంతే ఉంది వీళ్ళలో కూడా శక్తి గంతే ఉంది కానీ వీనికి పగారు ఎందుకు వచ్చింది ఏదో అధికం ఎందుకు వచ్చింది వేతనము అని అంటే అతడు పని చేశాడు అంటే శక్తి యొక్క కార్యమైనటువంటి సేవ ఏదైతే ఉందో అది ఎక్కువ చేశాడు కాబట్టి వేతనం అధికంగా వచ్చింది అందుకని శక్తి అధికం లేదు శక్తి ఉన్నంతే ఉన్నది శక్తి ఆధిక్యం వల్ల వేతన ఆధిక్యం కాలేదు సేవ అధికంగా చేశాడు కృషి అధికంగా చేశాడు అందువల్ల వేతనం అధికంగా వచ్చింది అంతేగాని శక్తి కాదు అందువల్ల వేతన ఆధిక్యాన్ని బట్టి శక్తి ఆధిక్యాన్ని స్వీకరించి ఆ శక్తి వ్యక్తి కంటే భిన్నంగా ఉన్నది అని స్వీకరించడానికి రాదు తద్వారా ద్వైతాపత్యమీ రాదు అని చెప్పినాడు శ్లోకం ద్వారా టీక చూద్దాము నా శక్తి జీవితవర్ధనే కారణం అపితో తత్ కార్యం యుద్ధ కృష్యాది ఇది ఆ వేతన శక్తి కారణం కాదు మరి దాని కార్యమైనటువంటి యుద్ధ యుద్ధం చేయుట లేదా కృషి అంటే కృషి కృషి అంటే ఇక్కడ కృషి అంటే ప్రయత్నం కాదు ఇక్కడ కృషి అంటే వ్యవసాయం వ్యవసాయము వ్యాప సేవ ఇత్యాది శక్తి యొక్క కార్యం ఉందో దాని ద్వారా వేతనాధిక్యం వచ్చిందే గాని శక్తి కారణం కాదు అని పరిహారం చేశాడు తత్ర వృద్ధికృత శక్తి నా కింటూ తత్ కార్యం యుద్ధ కృష్యాధికం అని అంటు దాష్టాంతికే యోజయ్యతి ఇప్పుడు దృష్టాంతంలో చెతున్నాడు తథా అని అంటూ శ్లోకంలో చివరి శబ్దం ఉంది తథా తథ అంటే అదే విధంగా బ్రహ్మం యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి బ్రహ్మం కంటే పృథక్ అని చెప్పినట్లయింది ఉత్తం అర్థం సర్వత్రా ప్రతిజానితే పైన చెప్పబడినటువంటి విషయం అంటే శక్తి శక్తివాన్ కంటే భిన్నంగా ఉండదు పృథక్ దానికి ఉండదు అనే విషయాన్ని సర్వత్రా అంతటా అతి దేశం చేసి చెప్తూ ఉన్నాడు శ్లోకం పృథక్ శక్తి కార్యం తన ద్వితీయం సంఖ్యతే కథం సర్వత శక్తి మాత్ర శక్తి మాత్రము అంటే సంపూర్ణంగా ఎక్కడెక్కడ శక్తి ఉంటుందో అక్కడక్కడ దానికి పృథక్ గణన ఉండదు శక్తి అన్నప్పుడు శక్తి వాన్ లోపల ఉంటది ఆ శక్తి వాన్ కంటే శక్తి పృతక్గా ఉండదు ఒక మనుషుల్లో శక్తి ఉంది ఒక ఘటంలో శక్తి ఉంది ఒక జలంలో శక్తి ఉంది అగ్నిలో శక్తి ఉంది ప్రతి పదార్థంలో దాని దాని శక్తి ఉంది అయితే ఆయా శక్తి ఆయా పదార్థం కంటే ఆయా వ్యక్తి కంటే భిన్నంగా ఎక్కడ కూడా లెక్కించబడదు అంటే పృతక్ సత్తా లేదు ఇక శక్తికి పృథక సత్తా లేకపోతే సరి కానీ శక్తి కార్యం ఉన్నదే అదైనా కానీ కంటే భిన్నంగా ఉంది అని ఈ విధంగా చెప్పవచ్చు కదా అని ఈ విధంగా శంకగలిగితే శక్తి కార్యంతో నయేవ అస్థి చూడు శక్తి కార్యము ఏదైతే ఉన్నదో ఇంకా అది కాలేదు కదా ఇప్పుడు మనం ఎక్కడ చెప్పుకుంటున్నాము సృష్టి పురా సృష్టి ఉత్పత్తి కంటే పూర్వం ప్రళయకాలంలో ఆ శక్తి అంటే మాయా ఆ మాయా ఉంటుంది దేహాదిక ప్రపంచం ఆకాశాది ప్రపంచం అది ఉత్పన్నమైందా ఇంకా అది ఉత్పన్నమే కాలేదు ఇంకా ఉత్పత్తి కాలేదు అలాంటప్పుడు ఆ శక్తి కార్యం చేత బ్రహ్మమునకు ద్వైతాపత్తి ఏ విధంగా వస్తుంది రాదు అని శక్తి కార్యంతో నయవ అస్థి ద్వితీయం శంక్యతే కథం ద్వైత ఆపత్తి వస్తుందని శంక ఎట్లా చేస్తావు నువ్వు అది ఇంకా ఉత్పన్నమే కాలేదు శక్తి కార్యమైనటువంటి ఆకాశాది ప్రపంచము అలాంటప్పుడు బ్రహ్మముతో ద్వైతాపత్తి వస్తుందని ఏ విధంగా శంక చేస్తావు నువ్వు అని యాభై మూడో శ్లోకం చెప్పుకున్నాము ఇరవయో అంకం చూడండి మాభూత్ శక్తియా సద్వితీయత్వం సతహా అప్పనా తద్భవతి ఏవ ఇ ఆశంక సరే సతహా అంటే సద్వస్తువు నాకు శక్తియా అంటే ఈ మాయ చేత సద్వితీయత్వం మాభూత్ ద్వైతాపత్తి రాకుంటే గాక కాని తత్ కార్యం కార్యం నే తత్ కార్యం చేత అంటే ఆకాశాది ప్రపంచం చేత బ్రహ్మం నాకు సద్వితీయత్వం వస్తుంది కదా వైతాపతి వస్తుంది కదా అని విధంగా శంఖ ప్రాప్తమైనప్పుడు తస్యా తదనీ అసత్వాత్తేన అప్పు సద్వితీయత్వం ఇత్యాహ ఆ ప్రళయకాలంలో ఇంకా కార్యమే ఉత్పన్నమే కాలేదు కాకపోతే ఆ కార్యంతో బ్రహ్మ ఉనకు సద్వితీయత్వం ఎలా వస్తుంది ద్వైతాపత్తి ఎలా కలుగుతుంది రాదు అని ఒకవేళ సరే ఇప్పుడు ప్రళయకాలంలో కార్యప్రపంచం ఇంకా ఉత్పన్నం కాలేదు కాబట్టి బ్రహ్మతో ద్వైతాపత్యం రాదు ఉత్పన్నమైన తర్వాత కూడా విచారించి చూస్తే బ్రహ్మతో ద్వైతాపతి రాదు ఈ ప్రపంచానికి బ్రహ్మ ఎందుకు రాదు కల్పిత వస్తూ ఒకటి కల్పితం ఉన్నది ఒకటి అకల్పితం బ్రహ్మ ఉన్నది ఈ రెండింటికి భేదం చెప్పడానికి రాదు ద్వైతాపత్తి రాదు ఎందుకు చతోరిహి పరికల్పనీయ అందుకని ద్వైత లేనప్పుడు ద్వైతాపత్తి రాదు ద్వైతం విద్యమానమై ఉండగా కూడా ద్వైతాపత్తి లేదు ఎందుకు అది కల్పితం ఉన్నది కల్పిత వస్తువుకు అధిష్టానానికి భేదం ఉండదు అధిష్టాన స్వరూపమే కల్పిత వస్తున అని విధంగా సిద్ధాంతం శక్తి కార్యంతో నయేవ అస్తి ఆ శక్తి కార్యమైనటువంటి ఆకాశాది ప్రపంచం మీద మీరు చెప్తున్నావో అది ఇంకా ఉత్పన్నమే కాలేదు వాళ్ళంటప్పుడు ద్వైత శంఖ చేయడానికి రాదు అని చెప్పినాడు ఓ సహనా సహనౌన సహ వీర్యం కరవాహి తేజస్వి నావీ మా విద్విషావహై ఓ శాంతి శాంతి శాంతి